వంద ప్రభ కృతజ్ఞత పరిశుద్రమంతుడ సర్వాధికారి నీకే వందనాలు తండ్రి దేవాయచు ప్రభ దీవరాత్రి ప్రభ కంటి పాప వలె ప్రభ దాచి కాపాడిన గొప్ప దేవ నీకే వందనాలు తండ్రి దేవాయచు ప్రభ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభ ఇలాంటి అవకాశం కూడా ప్రభ ఎవరికి లేదు ప్రభా కానీ ఏసు ప్రభా ఈ యొక్క కేబీపీఎం వారికి ఇచ్చిన అంటే ప్రభా అది కేవలం నీ యొక్క కృప ద్వారానే ప్రభా దాన్ని బట్టి నీకు వందన ప్రభా దేవా యొక్క ప్రైజ్ ప్రభ కంటిన్యూస్ గా నడిపించండి ప్రభా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటం సహాయపడమని ప్రార్థం తండ్రి దేవాయేస్రభ మరి ప్రతి బిడంగు ప్రభా సేవకు నడిపించని ప్రభా ఎంతమంది అయితే రాలేదో ప్రభా వారిని అందరినీ మీరు నీ సన్నిధిలో కేటాయించాలి ప్రభా దేవాసూ ప్రభా ప్రతి వారితో మీరు మాట్లాడండి దేవాయచు ప్రభా మరి యొక్క ప్రార్థనంతట్లో కూడా ప్రభావ మరి మీరే తోడే తోడైండి నడిపించే ప్రభా ముఖ్యంగా ప్రభా యొక్క పరిశుద్ధాత్మ ప్రభా మా అందరి మధ్యలో దిగాల్సిందే ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగాల్సిందే తండ్రి దేవాయచు ప్రభా మరి పాటల ద్వారా ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీరే ఆది అంతరం ప్రభా మీరే తోడైనా నడిపిస్తారని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమ నీకృపా శాశ్వతమయీ నది కృపా సంపూర్ణమీనా నీకృపా శాశ్వతమయీ నదినీ కృపా మరువలేదు నీదు నా మరువలేదు నీదుమం మరపురానిది నీకృపా మరపురానిది నీకృపా సంపూర్ణమైన నీకృపా శాశ్వతమైనదినీ కృపా పాపిక విడుదలా నీవ చూపి కృపాన్నా చె నీవ చూపినీ కృపా పాపికీ విడుదలా నివ చూపి కృపా పరమునా ఆత్మదేవుుడీ కృపా ఆరాధ్య దైవమని కృపా ఆత్మదేవుడని కృపా ఆరాధ్యదైవమీకృపా సంపూర్ణమైన నీకృపా శాశ్వతమైనదినీ కృ విలే పారులూ నీభుజూపి నయీ కృపా తేజోవాసు స్వానందో నీవు చూపి విద్యలే పారులూ నీవు చూపినయీ కృపా తేజో వాసుల స్వా ుడ నీకృపా ఆరాధ్య దైవ నీకృపా ఆత్మదేవీకృపా ఆరాధ్య దైవమనీకృపా సంపూర్ణమయీకృపా శాశ్వతమీ నదినీకృపా మరువలేదు నీ దునామం మరువలేదు నీదునామం మరపురానిది నీ కృపా మర పురాణిది నీ కృపా ఏ సీయ నీ నీ కృపా శాశ్వతమైనది పరిశుద్ధర్ మీరు కూడా ఒక పాట పాడత అడవి చెట్ల నడుమా ఒక్క జల్దరు వృక్షం వలే పరిశుద్ధుల సమజములో ఏసు ప్రజ్వలించుచున్నాడు పరిశుద్ధుల సమజములో యేసు ప్రజ్వలించుచున్నాడు కీర్తింత ప్రభుని జీవకాల మెల్లా ప్రభుయేసుని కృతజ్ఞతతో స్థుతించేదను కీర్తి నా ప్రభుని జీవకాలమిలా ప్రభుయేసుని కృతజ్ఞతతో స్థుతించేదను కృతజ్ఞతతో స్తుతించేదను చారో నూ రోజాయని లోయ పద్మమును ఆయని అతి పరిశుద్ధుడు ఆయని పదివేలలో అతి శ్రేష్ఠుడు రోజాయని లోయ పద్మమును ఆయని అతి పరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతి శ్రేష్ఠుడు కీర్తి నా ప్రభుని జీవకాలం మెల్లా ప్రభుయేసుని కృతజ్ఞతతో స్థుతించేదను కీర్తి నా ప్రభుని జీవకాలం ప్రభు ప్రభుయేసుని కృతజ్ఞతతో స్తుతించేదను కృతజ్ఞతతో స్తుతించేదను నా త్రోవకు దీపం నివే నా జీవం నివే నా సేవకు బలమునివే త్మకదర న నివకు దీపం నివే నా బ్రతుకు కు జీవం నివే నా సేవకు బలము నివే నాత్మకదర నీవే కీర్తి నా ప్రభుని జీవకాలమిలా ప్రభుయేసుూని कृतज्ञता स्तुति कीर्ति ना प्रभु जीवकाल मेला प्रभु ये कृतज्ञताेदनु कृतज्ञताेदन प्रभुवा नीराक्त प्रभावमुना ృదయం కడిగివీ నీకే నాస్తునత ఘనమయ నా ప్రభువా నీరత ప్రభావమునా నృదయం కడిగి నీకే నాస్తునత కీర్తి నా ప్రభునిీ జీవకాలం ఇలా ప్రభుయేశూని కృతజ్ఞతతో స్థుతించేదను కీర్తి ప్రభుని జీవకాలం మిల్లా ప్రభుయేసుని కృతజ్ఞతతో స్థుతించేదను కృతజ్ఞతతో చేదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచు కొటినని నేనె నీ దేవుడానని భయపడకు మణి అంటివి నీవు నా దాసుడవనియు ఏర్పరచు కొంటినని నేనే నీ దేవుడని భయపడకు మని అంటివి ना प्रभु जीवकाल प्रभु कृतज्ञता स्तुति कीर्ति प्रभु जीवकालमेला प्रभु युनी कृतज्ञताेदनु कृतज्ञताेदन అడవి చెట్లా నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమజములో ఎసు ప్రజ్వలించుచున్నాడు పరిశుద్ధుల సమజములో యసు ప్రజ్వలించుచున్నాడు కీర్తి ప్రభుని జీవకాలం ఇల్లా ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించేదను కీర్తి ప్రభుని జీవకాలం ఇల్లా ప్రభుయేసుని కృతజ్ఞతతో స్థుతించేదను కృతజ్ఞతతో స్స్తుతించేదను అల్లలు థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లోడల్ ప్రాయం తీసుకుందామన్నా స్తోత్రం పరిశుద్ర మైమల రాజ కృపకల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడ మరణం ముళ్ళు ఉరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతిని కొందనం లేన దినమంతా రాత్రంతా పగలంతా మమ్మల్ని కాచీ తండ్రి మరి ఈ రోజు మేము కూడా లైవ్ లో తండ్రి అది చిత్తం తెలుసు ప్రభా మా నాలోండి మీరు మాట్లాడిదే వచ్చి మా వాక్యం దీవించి ఆచరించి ప్రతి ఒక్కటి వింశాలు చాటు మరొక పచ్చికొలదే మరో ప్రతి పాపాలను క్షీణించి మరొకటి మీరు తీసివేసి వాక్యం తర్వాత మీరు మాట్లాడమని వేస్తున్నారు కీర్తనలు నూట ఇరవై ఇక్కడ ఏమంటున్నంటే కొండల తట్టున నాకు కళ్ళు ఇచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే కొండలు తడ్డనా మాకు కళ్ళు వేస్తున్నాను అంటే మనకి ఏదన్నా అబ్ ఏమన్నా ఏదన్నా బాధ వస్తే ఇరుకు వస్తే బొదుతొస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే కొండలు తట్టున నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినా అని చెప్తుండు అంటే మనం ఏదొచ్చినా దేవుడు వైపు చూడాలని చెప్తుండీ ఇక్కడ కింద ఏమంటుండంటే యహో వలన మనకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలు సృష్టించిన వాడు అయినా భూమి ఆకాశం సృష్టించినవాడు ఆయన వలన మనకు సహాయం కలుగుతుంది మనకి ఏ ఆపద వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా రోగం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా అయిన మనం చూసేలా ఉండాలి అట్లా కింద అట్లా అంటుందనమాట పైన కింద తట్టు నాకు కింద మళ్ళీ ఏమంటుండో ఆయన నీ ప్రాణం తొట్టి నీయడు నిన్ను కాపాడవాడు కొనుకడు మన ప్రాణం తొట్టి నీడు అనమాట దేవుడు మనకి ఏది వచ్చినా ఆయన తట్టుకోలేడు మనకి ఏది వచ్చినా ఆయన కంపల్సరీ మనల్ని ఆదుకుంటాడు తొట్టి నీయడు నిన్ను కాపాడవాడు కొనుకడు మనల్ని కాపాడవాడు కొనుకొని నిద్రపోడు అయినా ఎప్పటికీ పగలైనా ఎప్పటికైనా దినమంతా ఎప్పటికీ మనల్ని ఉతిమి వచ్చేంత వరకు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఆయన సృష్టికర్త అయినా కాబట్టి మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ఇజ్రాయెల్ కాపాడవాడు కునుకడు నిద్రపోడు అంటే ఆయన కునుకడు అంట నిద్రపోడు మనల్ని అట్లా కాపాడుతుంటే ఉంటాడు మనల్ని ఎప్పుడు దేవుడు నీ నీ కుడి ప్రక్కనే నీడగా ఉన్నాడు అంటే మన కుడి మనం ఎక్కడికైనా వెళ్ళిపో పోతాం మనకి మనం ఫంక్షన్ల కన్నాడు కనిపోతే వాళ్ళని తీసుకెళ్తాం కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఈ కుడి ప్రక్కనే యహోవానికి నీడగా ఉన్నాడు అంటే మన పక్కన ఎప్పుడు నీడగా ఉంటాడైనా మనం అనుకుంటాం ఎవరు లేమనుకుంటాం కానీ దేవుడు మనకి ఎప్పుడు నీడగానే ఉంటాడైనా కుడి ప్రక్కనే నీడగా ఉన్నాడు పగలు తగలదు రాత్రి విన్న తగలదు అంటే పగలు ఎండ దెబ్బ అంటే మనకి ఎండాకాలం వస్తే ఎండలో పనిచేస్తే మనం ఎత్తదో అని మన టెన్షన్ పడుతున్నాం కానీ అది తగలకుండా దేవుడు మనకు కాపాడుతుంటాడు అనమాట ఇక్కడ రాత్రి వెనల్దెబ్బ తగలదు రాత్రి వెనల్దే కూడా మనకు తగలకుండా కాపాడతాడు కాబట్టి మనం ఇవన్నీ ఎందుకంటే కుండలు తట్టినా మాకు కళ్ళు ఎత్తున్నాను అంటే వైపు మనం కళ్ళెత్తి చూడాలి అవన్నీ మనకి ఇవన్నీ మనకి అప్పుడు మనకి కలుతాయి అనమాట మరి కింద ఏమాట మళ్ళా ఏ అపాయం రాకుండా యహోవాని కాపాడును అని ప్రాణాన్ని కాపాడును ఇది మొదలుకో నిరంతరం నీ రాకపోకలే అంది యహోవా నీ అంటే ఎప్పటికీ మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి ఎక్కడికి వెళ్ళినా మనము దేవుడు తోడుంటాడు కాబట్టి మనం ఇది నమ్మాలన్నమాట యహోవాయం మనల్ని కాపాడు మన నైంటీ వన్ లో కూడా అంటుడు కీడతన నైంటీ పక్కనే వెయ్యి మంది పడినా నీ కుడి పక్కనే మంది కూలినా అపాయం నీ వద్దకు రాదంటుండు ఇయడం వల్ల పక్కనే మంది పడినా నీ కుడి పక్కన మంది కూలినా అపాయం నీ వద్దకు రాదంటుండు ఎక్కడైనా మనకు అపాయం రాకుండా దేవుడు కంపల్సరీ మనల్ని కాపాడుతూనే ఉంటాడు కాబట్టి మనం సృష్టికర్త అయినా కాబట్టి మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ఆయన మనం ఎందరో సాయం ఎందరినో సాయం చేయమని అడుగుతాం ఎందోనో అన్ని అడుగుతుంటాం కానీ కాపాడానికి ఒక్కడే దేవుడు ఒక్కడే మనల్ని కాపాడానికి ఎవ్వరు కాదు మనుషుల సాయం వృద్ధమే దేవుడు కాపాడతాడు దేవుడే సృష్టికర్త కాబట్టి మన కష్టం వచ్చినా ఇరుక్కు ఇబ్బంది వచ్చినా మనుషులు చెప్తాం వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తారు రెండు రోజులు ఆలోచిస్తారు మూడు రోజులు ఆలోచ కానీ తర్వాత మర్చిపోతారు కానీ దేవుడు మనల్ని మరవడు విరవడు ఇడవడైనా ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఎప్పటికి మనల్ని ఆయన అన్ని చూస్తుంటూనే ఉంటారు మన స్థితిగతులు అన్ని చూస్తుంటూనే ఉంటాడు మనకి ఏది ఇబ్బంది వచ్చినాయి ఏది వచ్చినా కానీ ఆయన తట్టుకోలేడు మనము తట్టుకోగలుగుతాడో లేదా మనకి అయినా మనకి ఆయన మనకి శ్రమ ఎంత పెట్టాలో అంతే పెడతాడు ఈ బిడ్డ ఇంత శ్రమ పడతదా పడదా అని తట్టుకునే శక్తి కూడా ఆయననే ఇస్తాడు మనకి కాబట్టి శ్రమ మనం భయపడొద్దు దేవుని తట్టు చూడాలా ఇట్లా రాస్తున్న కొండలు తట్టిన నాకు కన్ను లేచి నాకు సాయం అంటే ఎహో వల్లనే మనకు సాయం కలుగుతుంది మనుషుల ద్వారా మనుషులు ప్రాథం చేస్తారు వాళ్ళ ప్రాథంలో వింటాడు దేవుడు కాబట్టి సాయం మాత్రం దేవుని దగ్గర నుంచే వస్తుంది మనకి వాక్యం సెలవేసింది అట్లా దేవుడి దగ్గర నుంచే వస్తుంది వాక్ సహాయం అట్లా దేవుని మనం చూస్తున్న ఏది బాధ వచ్చినా ఇరుక్కు ఆయన తట్టు చూస్తూనే ఉండాల అట్లా నిరంతరం నీ రాకపోకలి అందరూ యహోవాయి నేను కాపాడుతూనే ఉంటాడంట నిరంతరం ఎప్పటికీ మనను కాపాడుతూనే ఉండే దేవుడు ఆయన మనల్ని మన కోసం రక్తం గాచిండు ఎన్ని విషాల పెన్ని కొరడా దెబ్బలు తిన్నాడు ఆ సిలవకేసి కొట్టిరు మన కోసం ఆయన రక్తం ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు ఈ లోకంలో మనం ఆయనని ఏర్పరచుకుంటే మంత మంచి బిడ్డలం మనం అందరము చాలా మంచి బిడ్డలు మనం అందరం ఆయన ఏర్పరచుకున్న క్రీస్తు జనాంగ మనం ఆయన అట్లా అంటే దేవుడు తెలియని తెలియకంటే ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలా దేవుడు ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు రక్షణ రక్తం గార్చిండు ఇట్లా అని మనం చెప్పాలి తెలియని వాళ్ళకి కూడా కాబట్టి నేనైతే మా ఇంట్లో అందరికి చెప్తుంటా మా పిల్లలకు కూడా చెప్తుంటా దేవుడు ఇంట్లో మన కోసం చెప్పిండి ఇట్లా మంచిగా ఉండాలని చెప్తా నాకు తెలిసిన నేను డ్యూటీ దగ్గర కూడా చెప్తా దేవుడు ఇట్లా ప్రాణం చేస్తే అన్ని కార్యాలు అయితే ఏదైనా ఇబ్బంది వచ్చి మాకు చెప్తారు కొంచెం ప్రాణం చేయమమ్మా మాకు ఇట్లా ఇబ్బంది అయింది వాళ్ళ ద్వారా నేను గ్లోరీ సిస్టర్ కూడా ఇద్దరం కలిసి ప్రాణం మీటింగ్ చేస్తాం ఎప్పుడు ఏదైనా ఎవరైనా చెప్తే కొంచెం మీరు అంటే చేస్తాం మేము అక్కడ మీటింగ్ కూడా చేస్తాం కానీ వాళ్ళ ఫలితం దేవుడు వేసాడు మనం ప్రాణం చేస్తాం వద్దుసాం ఫలితం దేవుడి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళు అంటే నాకు మాకు వద్ద థ్యాంక్స్ దేవుడు చెప్పండి థ్యాంక్స్ అని చెప్తాం అట్లా మేము పని ఇక్కడ కూడా కొంతమంది తెలవాలలో కూడా చెప్తుంటాం మేము దేవుడు గురించి చెప్తుంటాం అట్లా అంత గొప్ప దేవుడు మనకి అంత గొప్ప దేవుడు కలిగిన మనం ధన్యులమే కదా ఎంత ధన్యులం అంటే అంత ధన్యులం కానీ అట్లా మనం కూడా ప్రకటించాలి అట్లా మనకు ఆపదొచ్చినా ఇరుక్ వచ్చిన ఆయన తట్టు చూస్తూనే బ్రతికేస్తున్నారు మా జీవితాంతం నిరంతరం నేను కాపాడుతూనే ఉంటాడు కింద ఏమంటుండే నిరంతరం నీ రాకపోకలి అందు నిన్ను కాపాడునా యహోవై మనల్ని కాపాడు దేవుడే మనం కాపాడతాడు ఎవ్వరు కాదు దేవుడు ఒక్కడే అంటే దేవుని మీద మనం భారం వేయాలంతే ఎంత సృష్టికర్త కాబట్టి ఆయననే అన్ని చూసుకుంటాడు మనల్ని అన్ని కాబట్టి అట్లా మాట్లాడుతుంది దేవుడిలా ఇచ్చింది వాక్యం దీవించిన వాక్యా స్తోత్రం పరిశుద్ర యేమల రాజ్యాన్ని మరి ఈ సుప్రభానికి స్తోధనైనా తప్పు ఉంటే క్షమించిన చిన్ని వాక్యం దీవించు ఆశ్చరించుదేవా ఈ స్కాయొచ్చిన ప్రతి బిడ్డని ముట్టండి తాకండి స్వస్థపరచండి అయినా మన అవసరక్కలని తీసి దేవ మరి నాతో మీరు మాట్లాడే విధానం బట్టి నీకు దేవా మాతో మీరు ఉన్న దేవ ఈ మా తప్పులన్నీ క్షమించి మా ప్రతి మీరు తీసే దేవా మరి కుడి ప్రకారం ప్రకారం మీరు మరి తోడే ఉంటారని నమ్మొచ్చినాం తండ్రి మీరు కార్యం జరిగిస్తారని నమ్మొచ్చిన మీరే ఆత్మకార్యం ఈ నామానికి మేము తెచ్చుకోండి ప్రతి కుటుంబానికి నెరవేర్చి నామానికి బ్రదర్స్ శివరామకృష్ణ అనే సహోదరుడు యాక్సిడెంట్ వల్ల ఆయన కోమాలకు పోయిండు తర్వాత కొన్ని దినాలు ప్రేర్ వల్ల కొంచెం ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ మంచంలోనే అనమాట లేవలేని నడవలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ శివరామకృష్ణ బ్రదర్ ని లేపాలా నడవాలా మంచిగా తన సపోర్ట్ తోటి తనే కుటుంబం అంతా అన్య జనుల కుటుంబము ఆయన లేస్తే వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తారు కాబట్టి దేవుడు ఆ బ్రదర్ పట్ల కార్యం చేసి ఆ కుటుంబం రక్షణ పొందులాగన మీరు ప్రార్థించండి అలాగే మంజులా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా తన భార్యని కొంచెం విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ భర్త కూడా భార్యతో సమాధాన పడాలా దేవుడు ఆ కుటుంబంలో సమాధానం ఇవ్వాలి వాళ్ళ దాంపత్య జీవితాన్ని కూడా కట్టాల బ్రదర్ అలాగే సుగునమ్మ సిస్టర్ బాగా బోన్స్ అరిగిపోయినాయి అని చెప్పారంట కాబట్టి దేవుడు ఆమెను స్వస్థపరచాలి ఆమె షుగర్ పేషెంట్ ఆ బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందంట దేవుడు ఆ సిస్టర్ ని స్వస్థపరచాలా అలాగే భీమన్ అనే వ్యక్తి బ్రదర్ కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనని కూడా స్వస్థపరచాలా రామ్ చంద్రన్ బ్రదర్ మంచిగా అన్నం తినాలా ఇంకా రెగ్యులర్ గా చేసే రేణుకా సిస్టర్ గురించి మనోజ్ బ్రదర్ కి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా స్వరాజన్లకి దేవుడు జాబ్ అనుగ్రహించాలా అలాగే బెన్నీ బ్రదర్ కూడా ఇంకా మంచిగా కోలుకోవాలా ఆ షోల్డర్ విషయంలో ఆపరేషన్ దేవుడు మంచిగా జరిగించండు ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా తుక్కొని తను మంచిగా కాలేజీకి దేవుడు కృప చూపించాల బ్రదర్ అలాగే కావ్య సిస్టర్ కుటుంబం గురించి ఒక ఐదుగురు ప్రార్థించండి బ్రదర్ నతనీయుల్ బ్రదరు మనోజ్ బ్రదరు సుజాత సిస్టరు దీపా సిస్టరు అలాగే నేను కూడా ప్రార్థిస్తాను ప్రార్థించండి నతనీల్ బ్రదర్ సుజాత సిస్టర్ మీరు మ్యూట్ తీశారు కదా ప్రార్థించండి నేను చేసేస్తాను చేయండి సిస్టర్ పరిశుదురా పరిశుధుడా పరిశుదురా మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా సర్వాధికారి అనేసి ఆ నీకు పాద సన్నిధిలో ప్రభ రాత్రి సమయం అందే మేమందరం మోకరించి నా తండ్రి నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ ఈ ఆరాధనలో మేము ఉంటుండగా మా మధ్యన మీరు దిగిరండి నాయన మీ ఆత్మకార్యం జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడో ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ చూస్తున్న దేవుడో తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోతుడు నాయన ఇంత మటుకు కాపాడిన దేవుడవు ఇంత ప్రభా మమ్మల్ని నడిపించిన దేవుడవు మా మంచి పోషకుడవు మా మంచి కాపరి వినాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ కొండల తట్టు ప్రభ మేము కళ్ళెత్తి చూస్తున్నప్పుడు మాకు సహాయం మరి ఎక్కడి నుంచి రాదు నాయన కేవలం నీ వద్ద నుంచే రావాలా ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా నీ వైపు చూస్తూ ప్రభ నీకు నా తండ్రి మనస్ఫూర్తిగా తండ్రి ప్రార్థించినప్పుడు మొరలి మొరల ఆలకించే దేవుడవు ప్రభ ఎందుకంటే ప్రతి ఒక్క హృదయముని పరిశోధించే దేవుడవు ప్రభ ఎవరి హృదయంలో ఏ ఆవేదన ఉందో ఏ బాధ ఉందో ఎంత దుఃఖం ఉందో ప్రభా సమస్తం ఎరిగిన దేవుడవు నాయన నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రభ ఈ భూమిని నిర్మించిన వాడు భూమిలోని ప్రతి ఒక్కరిని ప్రభ నువ్వు చూస్తున్న దేవుడు ప్రభ నీ కృపను బట్టి నీ యొక్క కన్యక ఉన్నటువంటి ముఖ్యంగా శివరామకృష్ణ బ్రదర్ ఒక నా తండ్రి ప్రభా యాక్సిడెంట్ లో నా తండ్రి మరి దెబ్బతిన్నాడు ప్రభా మంచం మీదున్నాడు ఏసీఐ నా తండ్రి ఆ సంపూర్ణ స్వస్థత నడినెత్తి నుంచి వరకు మీరు ముట్టండి ప్రతి అవయవను కదిలించండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నా తండ్రి ఆ బిడ్డను ప్రభా లేవనెత్తండి ఆ బిడ్డ కూడా రక్షణలోకి రావాలా ఏసీఆ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నా తండ్రి మరి ప్రభా బిక్షపతి ఆ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు ఏసీఐ ముట్టండి నాయన ప్రతి అవయంని ముట్టి స్వస్థపరచు దేవుడవ తండ్రి యహోవ రాఫా మమ్మల్ని స్వస్థపరచు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి మన ప్రభ సురేష్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ బిడ్డకు కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను బంధించి సంపూర్ణ ఆరోగ్యం మన శాంతిని దయచేయండి ప్రభా ఉద్యోగంల కోసం ప్రార్థిస్తున్నాం అయినా రూపస్ బ్రదర్ నిమ్మ స్వరాజ్ బ్రదర్ ని ముట్టండి ఏస మీకు పరలోకపు జ్ఞానంతో నింపండి దేవా లేదంటే ప్రభ అడు అడుగు పెడుతున్న ప్రతి మీకు కార్యం జరిగించండి ఏసయా అంధకార శక్తులను బంధించండి ఏసీఆర్ ప్రభ ప్రతి ఒక్క అడుగుల మార్గంను సారాళం చేయదేవడు నా తండ్రి నీకు వందనాలు తెలిసినాం ఈ ఇంటర్వ్యూలో ఏ విధంగా నా తండ్రి ఫేస్ చేయాలనో ప్రభ ఆ కాంపిటీషన్ ఇలా తట్టుకోవాలో ప్రభా కావాల్సిన జ్ఞానం దాయి చేయండి నా తండ్రి మీరే గొప్ప ట్రైనర్ నాయన కౌన్సిలర్ ప్రభ నా తండ్రి మీరు కౌన్సిలింగ్ చేస్తే మీరు ట్రైనింగ్ చేస్తే ప్రభా దానికి ఎదురు తండ్రి కార్యం జరిగించేవాడు నీవే సంస్థ కార్యంలో ప్రభ మీ యొక్క మీ మహిమ కలగాలని ఆయన నా తండ్రి ప్రభ మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం కార్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ గురించి ప్రార్థిస్తున్నావు నాయన ఏసా ప్రతి ఒక్కరిని వాక్యం చేత బలపరిచే దేవుడవు అతన్ని ప్రతి ఒక్క బిడని దర్శించి ప్రత్యేకంగా అతన్ని నువ్వు మాట్లాడుతున్న దేవుడవు ప్రతి ఒక్కరిని నువ్వు ప్రభా పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత అభిషేకించిన దేవుడవు ఎస్ఆర్ నీ యొక్క కార్యములన్నీ కూడా గొప్ప కార్యములు నాయన సాక్షి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి ప్రభ ఇంకా ప్రార్థనా అవసరతలు ఇంకా చాలా ఉన్నాయి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం నేను అవసరతలన్నీ ఎరినదేవా నీకు సమస్త గొప్ప కార్యములను మా పక్షాన జరిగించేవాడు ఎందుకంటే యుద్ధము నీది ప్రభ యుద్ధ నా తేపు నీవే నా తిరిగి మా యుద్ధం చేయి నీవే ప్రభ ఈ లోక సంబంధమైన అంధకార శక్తులతో మేము పోరాడుతున్నాం ప్రభు ప్రతి విధమైన ఆటంకములలో మాకు విజయం నిచ్చివాడవునివే నీకు కృపల ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసియా ప్రతి అవసరతను అక్కడ ఎరిగిన దేవుడో ప్రభ మేము ఇంకా నీకు చెప్పకమునిపోయి మా హృదయాంత్రంలో ఎరిగిన దేవుడో ప్రభు నీకు వాక్యం పితం మమ్మల్ని సంధించి మమ్మల్ని ఏసియా ఈ రాత్రి సమయం అందు ప్రతి ఒక్క ప్రతి విజ్ఞాపనకు విజయంను దయచేయమని ఏసియా ప్రతి బిడ్డకు ఆదరణను అనుగించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థించండి బ్రదర్ అదే మీట్ పడిపోతుంది ఇలా పడుతుందా ఇలా పడుతుందా ఇనిపిస్తుంది బ్రదర్ ఆ వినిపిస్తుంది బ్రదర్ కుసోప్రభా ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడిన దీవానికి అవును ఎసోప్రభా దావి నీ మనసు ఎరిగిన దేవుడు ఏసోప్రభా అవును ఎసోప్రభా నా దేవ కొండలు వైకి చూస్తున్నాం సహాయం ఎక్కడ నుంచి దేవ అలాడియా అలాడి నీ బిడ్డలకు సహాయం చేసే దేవుడు అందరికీ సహాయం చేసే దేవుడు నీ వలన సహాయం కలుగుతుంది కనుక ముఖ్యంగా నమ్మిన బిడ్డలకు వేస్తూ ప్రభా అలాడి ఇరువని ఎనభై వన్ అని వేస్తూ ప్రభా దీవ్ స్తోత్రం చేస్తాం నా దీవాన్ని స్తోత్రం చేస్తాం ఆ పిచ్చపతి యువలను అలా ఆయన యాక్సిడెంట్ అయింది పడకం నుంచి వెళ్ళివ్వాల మీ మాట ధర ప్రభా ఎంతో మందికి లేపినేసప్రభ నీ మాట అంటే జీవం ఆన కాళ్ళల ప్రభా నీ జీవం పోసి కద్దింప రావాలా ఎండిపోయిన పరిస్థితి పోవాలా అనరం పోవాలా ఆ జీవ వాకు పంపించి చక్కగా నడవాలా వాళ్ళన్ని నేసప్రభ ఆ చూచకిరీ చేసి వాళ్ళను నిజమైన దేవుడిని విశ్వాసం రావాలా కుటుంబంతో పాపం శ్రమించండి ఆ పాపం ధర వచ్చిన అలాది మనసుని ఆ రోగంని తీసేయండి ఆ యాక్సిజన్ ని తీసేయండి ఆ కుటుంబంలో వెలుగు పకాచేయండి సుప్రభ ఆ కుటుంబకు రక్షణ కలు కాక ఆ బ్ర జీవితంలో ప్రభ అలరి సంపన మేలు తెచ్చని ఇంకో బ్రదం తాకండి కిడ్నీ పాడండి స్వస్థపరచండి నా దీవానికి శోతం చేసాం ఆ కిడ్నీలో నీ పరిశుభాత్మ జీవ జల పరిస్థితి బాగు చేయండి ఆయన పాపలు క్షమించి జ్ఞానం దైతే లేచండి న్యాయ సేవకుడు మంత రక్షణ పొందాలా నా ప్రభావానికి పొందాలి సుప్రభ మీరు కార్యం చేయండి ఇంకొకరి ముట్టని తాకండి జీవని రత్నాన్ని పోషించి స్పష్టపరచండి నా జీవానికి స్తోతం మంజుల హాజమైడ్ ముట్టని తాకండి మీరు మాట్లాడండి భార్య భర్తలు దూరపర్చినే స్పీకర్ మంత్రాన్ని మానవతనం నేసాలని గద్దిస్తున్నాను అయితే నా దీవానికి స్తోతం ఇద్దరి మీద ప్రేమ వాచ్యలు కలిసే నే సుప్రభ అలని ఆ ఉండాలా మీరే కాదించేయండి సూరాగ్రహ జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్వం బలం తొనిపి అంచ వాక్కుల మీద కాలా అలని అన్న దీవానికి కార్తీక స్థులు వాక్యం లేదుగా లేసుప్రభ నా దివా రూపది జ్ఞాప దని జ్ఞానం దని దీపస్థలం ముట్టని తాకండి నా దివానికి శోధం చేసాను విషయానికి వంద లేశప్రభ బెని ముట్టను తాకండి మీ ఆత్మతో నింపని అగ్గ విషయంలో ఇట్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ రావు దేశప్రభ ఏ మనతని సైతాన్ని ఇట్లా శోధించి ఆ సైతంతో తనుకు నీ గొప్ప సేవకులు మీరు నా దివా నీటి మందు ప్రాధం దివా రేణుగా ముట్టని తాకండి కుట్టుతో ఆరిపోవాలా అలా అన్నది ఆరోగ్యం రప్పించండి నాదివ వాక్యం సదువాల వాక్యం దాన చేయాలా నాదివ విడిపించి బలవంతుగా మార్చండి నీ యొక్క మేమపరిచే మార్చండి నా విషయానికి ఇంత బ్రదర్ ఇప్పుడు ప్రభాల్లో గడిపిండు ప్రతి కుటుంబంలో ప్రసిద్ధాత్మ కుముడిపు కావాలా ప్రతి కుటుంబంలో ప్రార్థన జరగాల ప్రతి బిడ్డలు అలా నిన్ను పుస్తదించాలా అక్క సేవ చేయాలా చిన్న పిల్లలతో పెద్ద పిల్లలు బి సేవ చేయాలా ఈ రాకటి దినాల్లో ప్రభా నిన్ను మేమపరచారా బ్రదర్ చెప్పిన మన తని ఎస ప్రభా మన చెప్పిన దిలీప్ బ్రదర్ ఏమని చెప్పిన చెప్పిన సార్లు ఉంది మీకు తెలుసు ఉన్నది ప్రభావ మీరు ఇనే దేవుడు కనుక వాళ్ళ అంశాల గురించి చింత కూర్చొని మీ మీద వేస్తున్నారు అందరి మీద వస్తుందరు ఆదుకొని వాళ్ళ జీవితంలో గొప్పకారం చేసి మీ మహిమ పరిచయం అనిస్తున్న ప్రస్తుతం మీరు చేస్తున్నాం బ్రదర్ వైషుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి నీకే లెక్కలేని బంధనాలు ప్రభ కృతజ్ఞత స్థుతులు స్తోత కలడియ రాజ వైషుద్ర సర్వశక్తిమంతుర సర్వాధికారి నీకే బంధనాలు ప్రభ జీవంగల దేవా నీకే వండాల తండ్రి సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకే వండాల ప్రభ దేవాచు ప్రభ మధువాక్యం చేత మాట్లాడిన దేవుడో ప్రభ దేవాచు ఈ యొక్క సమయంలో ప్రభ నీ యొక్క సాయం కావాల ప్రభ దేవాచు నీ యొక్క సాయం ద్వారానే ప్రతి వాళ్ళు రక్షణకి రావాలి రాగలుగుతారు ప్రభా దేవా నీ సాయం చేతనే ప్రభా ప్రతి వాళ్ళు స్వస్థపరుస్త దేవా ఈచు ప్రభా మరి కృప కావాల ప్రభా కేవలం ప్రభా అది నీ సాయం చేతనే ప్రభా కృప కాబట్టి ప్రభా ప్రతి బిడక్కి ప్రభని యొక్క కృపచేత నింపండి ప్రభా దేవాచు ప్రభా రామచంద్ర బ్రదర్ విషయం ప్రార్ధిష్టం ఆ బ్రదర్ ని తాకి ముట్టే స్వస్థపరచండి తనకున్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని గద్దించి కొట్టివేసి ప్రభ దేవాయస్రభ ప్రతి ఒక్క ఆవళలో ప్రతి ఒక్క ఎంకలే యొక్క జీవం నీ కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా దేవాస ప్రభ వాళ్ళని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుండీ దేవాయేశ ప్రభ అదే రీతిగా ప్రభా బెనీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుండీ బ్రె బెనీ బ్రదర్ని కూడా మీ తాకింగ్ నీకు వందనాలు తండీ ఆ బిడని ఆపరేషన్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనాలు ప్రభ దేవాయసు ప్రభ ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం కలలో ప్రభా నీ యొక్క జీవంని కుమరించి ప్రభా అబిడకి ప్రభ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా అబిడని ప్రభ ఎక్కడ కొనగా ప్రభాని యొక్క హస్తంతో ఓడించి నడిపించే ప్రభా దేవాచు ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిష్టం తండ్రి దేవాయసు తన నోటి నుంచి తన సాక్ష్యం చెప్పేలాగా మీరు తనకు సహాయపడి ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి మీకేస్తవుతుంది మీకేనా దేవాయసీ ప్రభా మరి మంజుల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడికైతే వెళ్ళారో ప్రభా మీరు గాలం వేసుకొని లాక్కరండి ప్రభా దేవాసూ ప్రభా వార్య భర్తుల మధ్యన శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా వారి ఇంట్లోన్న ప్రతి గద్దించి కొట్టివేసి ప్రభ నీ యొక్క మిల్లల చేత నింపండి ప్రభ ఆగిపోయిన దీవును అన్ని కూడా ప్రభా తిరిగి రప్పించమని ప్రార్థిస్తాం తండ్రి దివని యొక్క సాయం చేత ముందుకు నడిపించండి ఆ కుటి మనమున్న ప్రతి బిడ్డను మీరు రక్షణలోకి వాళ్ళ తమ్ముని కూడా మీ జ్ఞాపకం చేసుకుని తండి దేవా ఈసు స్నేహం నుంచి బిడెల దయచండి మంచి స్నేహితులు తనకి దయచ్చని ప్రభావ దేవాయసు తల్లికి లోబడి జీవించాలా అక్కకి లోబడి జీవించాలా ప్రభా ఆ బిడ్డకి మరి ప్రతి విషయంలో కూడా ప్రభా జాగ్రత్త పడి నడుచుకునేలా సహాయకరమని ప్రార్థిస్తాం తండ్రి మంచి పనులు చేసుకోవాలా వచ్చిన డబ్బులు ప్రభా ఇంట్లో మమ్మీ వారికి ఇచ్చా ఇవ్వాలా ప్రభా హెల్పింగ్ చేయాల ప్రభా ఆ విధంగా ప్రభా బిడ్డని తయారు చేయమని ప్రార్థిష్టం తండ్రి నీకే స్థావుతున్న కృతజ్ఞతలు ప్రభా అదే రీతిగా ప్రభా కావ్యశిస్టర్ను కూడా జ్ఞాపకం చేసుకుంటండి ఆ సిస్టర్ ను కూడా మీరు తాకేమిటి స్వస్థ పరచండి ఆ బిడ్డకి ప్రభాని తండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దాయించండి పిల్లల భవిష్యత్తు నిమిగించండి ఆశీర్వదించి తనింపండి ప్రభా వాళ్ళు చదువుతుండగా ప్రభాని యొక్క హస్తంతోంచి నడిపించండి ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభా వారికి విజయం దాయించండి ప్రభావా ప్రభా మన బ్రదర్ని కూడా మీరు మార్చి వేసుకున్న ప్రభా సడిపించుకోండి దేవాయచ ప్రభా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి రేణుకా సిస్టర్ను కూడా మీ తాకన్ని ముట్టని స్వస్థపరచండి తనుకున్న ప్రతి ఒక్క బలహీనతని గద్దించి కొట్టివేసి ప్రభ దేవాయ ప్రభా ఆ ప్రతి ఒక్క ఆవలలో ప్రభని యొక్క జీవంని కుమరించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా ఆ బిడ్డని ఏమనెత్తి యొక్క సేవకు నడిపించుకుని ప్రార్థిస్తాం తండ్రి నీకే స్తోత్రం నీకే ఉన్నతండి దివాయిచు ప్రభావ యొక్క ఏరియాలో కూడా వారిని మీరు కాపాడి రక్షించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభా నీకే కృతజ్ఞతలు తండి. దేవాయసు ప్రభా మరి రామ్ శివ బ్రదర్ విషయంలో ప్రార్థిష్టం తండీ మన బిడ్డ బెడ్ పైన ఉండడు కాబట్టి ప్రభ ఆ బిడ్డ ప్రతి ఒక్క ఆవులలో నీ కుమరించి ప్రభ లేచి నచ్చినట్లాగా సహాయపడం అని ప్రార్థిష్టం తండీ దేవాయసు ప్రభా ఆ బిడ కూడా ప్రభా నీ యొక్క కృపలు ప్రభా మన బిడ్డ ద్వారా గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టి ప్రభ ఆ కుటుంబం అంతరిని రక్షించుకోమని ప్రార్థిష్టం తండి ఏదో గొప్ప కార్యాలు ప్రభా అద్భుత ఆచకాలు ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకొని బ్రదర్స్ ని సిస్టర్స్ ని ప్రభావ వారి సేవ జీవితంలో ఫలిబరితని దయచేసి ప్రభా ప్రతి వాళ్ళకి కూడా ప్రభా నీ నడిపించి ప్రభా అందరినీ కూడా నీ యొక్క పనిలో నిఘ్నం సహాయపడమని ప్రార్థిస్తూ నీ యొక్క రాకడికి ప్రతిబిధిని సిద్ధపరచుకోమని ఏచు కృష్ణ నామంలో ప్రార్థించడం తండ్రి ఆన్ ఇప్పుడు చేయండి నాతో స్తోత్రములు పరిశుద్ధ ప్రేమ గల తండ్రి పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి నీవే సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తుంటున్నాం ప్రభు అయ్యా ఈ లోకంలో ప్రభు ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు ప్రభు అయినా మేము నమ్మదగిన వరం కాకపోయిన దేవ మమ్మల్ని ప్రేమించి అయినా మీ ప్రాణమును పనంగా పెట్టి ఆయన మా పాపాల కొరకు మీ రక్తాన్ని కాడ్చి చెందించి ప్రభు మమ్మలను ఉచితంగా విమోచించిన యసు క్రిస్తు రాజా మీ పరిశుధనా మనకి స్థుతులు స్తోత్రాల కృతజ్ఞతలు నా తండ్రి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం రాత్రి కల సమయంలో మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆయన ఆయన మరి ఒక బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన మరి మీరు చేసుకునండి ఆయా బ్రదర్ కోమాల ఉన్నాడు అంట ప్రభు నా తండ్రి మీరే ముట్టి తాకి స్వస్థపరచండి ఆయా గాయము చేయి వాడవు నువే మార్పు వాడవు నువే నా తండ్రి యహోవరఫ్వా మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యము దయచేయమని నీ సాక్షిగా ఇలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా మరి మంజులు అంట మంజుల విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభు నైనా ప్రభా కుటుంబం నా తండ్రి మీరే ఆ తండ్రి దేవుని చేత ఏర్పరచబడింది ఏది మీ విడి విడిపోకుండాట్లుగా మీరు ఆశీర్వదించిన కుటుంబాన్ని కట్టబడింది ప్రభు మీరే కట్టండి అయినా మీరే కట్టి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరుచుకొని మీ సాక్షిగాయలు పెట్టుకోండి ప్రభు మీకు స్తోత్రం స్థుతులు చిన్న పాప విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మీరే మీ కృప చూపండి తండ్రి చిన్న పిల్లలను ఆటంకపరచక నా రాని అంటున్నాం ప్రభు వాన్ని మీ వద్దకు మంచి దీవెనలతో నింపి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం నాయనా రామచంద్ర విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చండి అతన్ని ముట్టి తాకి స్వస్థపరిచి మీ రక్త ప్రోక్షణ కుమ్మరించండి ప్రభావ మీరు రక్షించుకుని మీ సాక్షిగా ఇలా పెట్టుకుని ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి అయా స్తులు స్తోత్రాలు రాజా సమస్త మహిమ ఘనత నీకే తండ్రి అయా ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ఎంచుకుని నా తండ్రి ఇలా ప్రార్థించడానికి ఇచ్చిన ధైన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభా నా తండ్రి నాయన రేణుక సృష్టి ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి నా తన ఇలాంటి గాయము లేకుండా సంపూర్ణ స్వస్థత దయచేసి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే నా తండ్రి ప్రభా మనం కూడా ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నా తండ్రి ఇలాగ నా తండ్రి ఏ అకరతలు ప్రభా మరి ఏ అవస్థతతో ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ జ్ఞాపకం చేసుకొని మీ సాక్షిగా ఇలా పెట్టుకోండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటాం అలాగే తండ్రి బ్రెండ్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటాం ప్రభా ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి గొప్ప సేవకునిగా నాయన మీరు నిలబెట్టుకోండి ప్రభావ రాబోయే దినాలలో నా తండ్రి నిన్ను స్తుంచి అనేకులకు మాదిరిగా సాక్షిగా ఉండటం సహాయం దయచేసి ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన రూపస్ప్రద విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి మంచి ఉద్యోగంలో దయచేయండి ప్రభావ నా తండ్రి మంచి వారికి ఎప్పుడు మేలు చేసేదేవుడు ప్రభావ ఆ మేలును మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రార్థిస్తుంటున్నాం సహాయం దయచేయండి అలాగే నా తండ్రి నాయన త్వరాజాన విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నా తండ్రి మరి ప్రభా మీరే కనికెరము చూపండి అయినా నువ్వు దయాలుడో ప్రభా మీకు స్తోత్రం నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభావ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అలాగా మంచి ఉద్యోగం ఇప్పించండి కుటుంబాలలో అందరి కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభావ మేము ఎప్పుడు నా తండ్రిని స్తోతిస్తూ గనపరుస్తూ మయమపరచుటకు అయా మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన ఇప్పుడు మేము విధేయులమై ఉండాలి ప్రభావ నేను స్థుతించాలని ఆయన గణపరచాలా ప్రభావ నా తండ్రి మా జీవం ఏపాటిది ప్రభు మీ కృపదారా నా తండ్రి మేము జీవంతో ఉన్నాం అందులో వాటి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ స్కైపులో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను వారిని జీవించి ఆశీర్వదించండి నా తండ్రి సర్వసత్యంలో నడుచుకొని నా తండ్రి కుడికైనా ఏడమకైనా తిరగకుండా నట్లు నీ యొక్క సన్నిధిని ఆయన మీ కాపుదల భద్రపరిచి మీ ఆత్మ నడిపింపు దయచేయమని నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది పరిశుద్ధన మనకి స్థుతులు పరిశుద్ధి అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి నాకు ఎందుకో తలంపు వచ్చింది బ్రదర్ దేవుడు సమయం ఉంది కాబట్టి ఎవరన్నా నాకు ఎందుకో ఆ థాట్ వచ్చింది తలంపు లాగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి బ్రదర్ మీ జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తుంటే మీ పట్ల దేవుడు ఏదైనా మీరు అనుకున్నది చేసి ఉంటే దేవుని సాక్ష్యం పంచుకోవచ్చు నేను చెప్తా బ్రదర్ చెప్పండి బ్రదర్ సాక్ష్యము ఒక కొన్ని రోజుల కితము సంవత్సరం రెండు సంవత్సరాల కింద మా అమ్మగారికి పెరాసిల్స్ వచ్చి కాలజీతులు మొత్తం పడిపోయినాయి నోటి మాటతో మొత్తం సహా పడిపోయినాయి అయితే మేము ప్రార్థించి మరి హాస్పిటల్ తీసుకెళ్తే అందరూ ప్రార్థన చేశారు అన్న కూడా ప్రార్థన చేశాడు అయితే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బర్కత్పుర హాస్పిటల్ బిస్టర్లఖాన్ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ ఆ మనిషిని చూసి కూడా కొంచెం అంత చేయలేదు కానీ డబ్బులు కడితే ఎంబ్రాడేస్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు అయినా కూడా మేము ప్రార్థిస్తూ మరి ప్రార్థన చేశాము కానీ అది డబ్బుల కార్యం కాదు కానీ దేవుడు చేసిన కార్యమే ఇప్పుడు మా అమ్మ మా అమ్మతో వచ్చి కాళ్ళు చెయ్యి నోరు అన్ని పడిపోయిన వారు మా మా ఇంటి దగ్గరనే ఎవరు కూడా వాళ్ళు లేవట్లేదు మాట్లాడట్లేదు అంత ఇసారనే కూర్చున్న దగ్గరనే అన్ని వారికి అంత దీనమైన స్థితిలో అన్ని చాలా మంది ఉన్నారు మా ఊళ్ళో మా అమ్మ మాత్రము నిజానికైతే దేవునికి రూపధార ఆమె లేచి మంచిగా నడుస్తూ ఆమె పనులు చేసుకుంటూ ఇల్లు ఒక్కుతూ వాకిలొక్కుతూ కూడా ఆమెను దేవుడు సజీవ రెక్కలో ఉంచండు ఎందుకంటే అన్న కూడా ప్రేరే పెట్టి ప్రార్థన చేయండి చెప్పాము అన్నగారు కూడా చేశారు అప్పుడు మీకు మరి మీరందరూ మాకు పరిచయం లేదు అయినా కూడా మీరు కూడా చేశారు ఎందుకంటే ఎవరికి చేసినా బాధలేని వారికి చేస్తే అందరూ మరి మా చేసినట్టుగా అందరూ చేసినట్టుగా భావిస్తున్నాను అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు దేవుడు మా అమ్మను సజీవ లెక్కలో ఉంచి మరి గొప్పగా సాక్షిగా ఇలా పెట్టుకున్నాడు మరి మీ అందరికీ వందనాలు ఇలాంటి సాక్ష్యాలు అందరికి కలిగి ఉండాలి సాక్షిని చెప్పటకు ముందు ఉండాలి ఆ చిన్న కార్యమైన ఆ సాక్ష్యంతో దేవుడు గొప్ప కార్యాలు చేసి పెద్ద కార్యాలు చేసి సాక్షిగా ఇలా పెట్టుకుంటాడు అందరికి వందన్నారు బ్రదర్ థ్యాంక్ యూ చెప్పండి బ్రదర్ చెప్పేవాళ్ళు అన్నా నేను చెప్పాను ఆ బ్రదర్ చెప్తున్నారు కదా సిస్టర్ ఆ తర్వాత మీరే చెప్పండి సిస్టర్ బ్రదర్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖున నాకు కరోనా వచ్చింది బ్రదర్ కానీ అయితే కరోనా వచ్చిన తర్వాత నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినారు బ్రదర్ అక్కడ గుట్టలు కుట్టలుగా కింద పడుకున్నారు ఏది మధ్యంత అంత మొత్తం మధ్యంత కింద పడుకున్నారు లాస్ట్కి నేను ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత చాలా భయంకరంగా వచ్చేసింది నాకు పల్స్ కూడా డెబ్బై రెండు అంట వచ్చేసింది అందరూ సరిపోతారు అనుకున్నారు కానీ మా చెల్లిలోళ్ళ దూరం అక్కడ తీసుకెళ్ళినారు అంటే ఇక్కడి నుంచి నేనేంటే చంద్రశేఖర్ బ్రదర్స్ అని నేను చూడలేదు ఇప్పటికే రాధికా సిస్టర్ని కూడా చూడలేదు వేరే వాళ్ళు ఫోన్ నంబర్తో శంశాబాదు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ప్రార్థనలోకి పోతుంటారు కానీ అప్పుడు వాళ్ళు నంబర్లు ఇచ్చినారు వీళ్ళు చంద్రశేఖర్ బ్రదర్ బ్రదర్ది రాధికా సిస్టర్ది వాళ్ళకు ఫోన్ చేసుకుంటూ కానీ అప్పటికి నేను చూడలేదు రాధికా సిస్టర్ని కానీ చంద్రశేఖర్ బ్రదర్ని కానీ చూడలేదు అయినా నేను అడిగినాను సార్ ఈ విధంగా నాకు ఆరోగ్యం బాగలేదు మీకు నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు మా ప్రార్థనలు ఏంటి సార్ నాకు ఇట్లా కరోనా వచ్చిందన్నాను అయితే నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగినారు కౌంటర్ లో నాకు బెడ్ కావాలమ్మా ఈ విధంగా నేను చాలా ఇదిగా ఉన్నా అంటే పల్స్ చూశారు డెబ్బై ఉంది నీకన్నా ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఉన్నారా తర్వాత ఒక మనిషి లోపలి లోపలికి వెళ్ళి కిందైనా పనుకుందామని పోయినాను బెడ్ దొరక్క తర్వాత మరి ఏదన్నా బెడ్ ఉంటాయా పది నిమిషాలు మనిషి చచ్చిపోతాడు తర్వాత ఇస్తా ఉన్నారు నాకు ఇంకా భయం అయిపోయింది సరే అక్కడ పోయి కింద పనుకుందామని చెప్పి కింద పనుకోవడానికి ప్రయత్నించాను ఆ బెడ్ ఖాళీ చేసేసి నాకు బెడ్ ఇక నేను చెప్పి మీకు మీకు ఎవరు లేరా నువ్వు ఇది నమ్మకం లేదని డైరెక్ట్ గా నాకే చెప్పేసి అక్కడ ఉండేవాళ్ళంతా డాక్టర్లు పరీక్ష చేసేవాళ్ళు కానీ ఆ టైంలో నేను దృష్టి ఇక్కడ భయపడకుండా భయపడకుండా నేను ఏంటంటే ఈ ప్రార్థనల మీద మనసు అట్లా మళ్లించాను అప్పుడు నేను చంద్రశేఖర్ బ్రదర్కి ఇట్లా ఆయన చేత ప్రార్థన చేయించుకుంటా ఉన్నాను తర్వాత వచ్చి ఈ రాధిక సిస్టర్స్ దగ్గర కూడా చేయించుకుంటా ఉన్నాను ఎప్పుడు వీలైతే తర్వాత నాకేంటే బాగా సీరియస్ అయిపోయింది చాలా బాధ అనిపించింది తర్వాత ఏం చేసినట్టు చంద్రశేఖర్ బ్రదర్ ని అడిగాను నేను నాకు ఈ విధంగా ఉంది పరిస్థితి ఏంటంటే ఆయన గోళీలు రాసించాడు కొన్ని టాబ్లెట్లు రాసించిన తర్వాత ఇవి తెచ్చుకోండి బ్రదర్ నీకు కంట్రోల్ అవుతుంది దేవుణ్ణి నమ్మకం చెప్పాడు ఆయన తర్వాత నేనే ఫోన్ చేసి మా తమ్ముడు ఈ గోళీలు తీసుకురండి అని చెప్తే పేరు చెప్తే ఆయన చెప్పిన ఆయన అయ్యి నేను వాట్సాప్లో పెట్టాను ఆయన నాకు వాట్సాప్లో పెట్టాడు ఆ ట్యాబ్లెట్ నేను మా తమ్ముళ్ళో వాళ్ళకి పెట్టాను వాళ్ళు ఏంటంటే టౌన్లో నుంచి ఆ మాత్రలు తీసుకొచ్చి ఆ గోళీలు తీసుకొచ్చి ఉన్నాను కానీ రాత్రి పన్నెండు కల్లా చెమట్లు వచ్చేసినాయి ఆ డెబ్బై రెండు ఉంది ఈ గోళీలు కంటిన్యూగా వేసుకుంటూ కూడా దృష్టి పెట్టాను దేవుడి మీద పెట్టాను అయితే నాకు మాత్రం నాలుగు గంటల కల్లా వచ్చేసింది పల్స్ తొంభై వచ్చేసింది వాళ్ళు డాక్టర్లు ఏమన్నారంటే ఏనే ముందు పోతాడు అనుకున్నావు మంచి వెళ్ళిపోయారు ఏనే బతికాడని చెప్పి వాళ్ళు అన్నారు కానీ నాకు నమ్మకం ఏంటంటే ఈ చంద్రశేఖర్ బ్రదరు ఈ రాధికా సిస్టరు వీళ్ళు చేసిన ప్రార్థనల వల్ల నాకు బాగా నమ్మకం అనేది ఏర్పడిపోయింది కానీ పది రోజులు ఉన్నాను నేను బ్రహ్మాండంగా ఆరోగ్యం సంపూర్ణం అనే ఆరోగ్యంతో తిరుక్కుని వచ్చేశాను బ్రదర్ నాది నా పరిస్థితి అది బ్రదర్ వినపడుతుందా వినిపిస్తుంది బ్రదర్ జరిగింది అది అప్పటి నుంచి నేను అప్పటి నుంచి నేను దేవుణ్ణి నమ్ముకొని ఒకసారి చూడాలని అప్పటికి నేను చూడలేదు చంద్రశేఖర్ బ్రదర్ ని రాధికా సిస్టర్ ని కూడా చూడలేదు అప్పటి నుంచి వీళ్ళు చూడాలనుకొని కనీసం వన్ ఇయర్ ఆగి ఆరోగ్యం కుదుట తర్వాత ఒకసారి వచ్చినా అక్కడికి వచ్చి చూశాను అక్కడ అదే ఊరు అది నగర్ అక్కడికి బ్రదర్ బ్రదర్ ని చూసి అమన వచ్చేశాను ఆ రోజు ప్రాంతంలో ఉండి చెప్ప కరోనా టైంలోనే అన్నా అయితే మేము జాబ్కి వెళ్తాం కదా అయితే ఇక్కడ మాకు డౌన్ లా ఇల్లు అనమాట ఇక్కడ చంద్రబాబు నగర్ ఇది లేబర్ బస్ అనమాట లోపల అయితే కొంచెం యువతలో సిరిపురి కాలనీలో ఉంటాం మేము వర్షంకి నీళ్ళు వస్తాయన్న మాకు ఎప్పుడు వాటర్ వస్తాయి మాకు ఎప్పుడు ఒక టూ ఇయర్ టూ ఇయర్స్ వచ్చినాయి నీళ్ళు అయితే నీళ్ళు మొత్తం లోపలికి వచ్చేసినాయి మేము నైట్ అంతా నీళ్ళలోనే ఉంటే పైన ఇల్లుగా రూమ్ ఇచ్చిందనమాట అయితే నెక్స్ట్ టైం అంతా నీళ్ళని వెళ్ళిపోయినాక మళ్ళీ మేము కిందికి వచ్చి అన్ని సాఫ్ తీసుకుని తక్కిన అన్నీ వెళ్ళిపోయాయి నీళ్ళలోనే ఒక క్వింటల్ బియ్యము అన్నీ వెళ్ళిపోయినాయి దానికి నేనేం బాధపడలేదు దేవుడు అంతకన్నా ఎత్తికిస్తాడు అనుకొని ఒప్పుకున్నా అయితే మళ్ళా ఇక కరోనా టైంలో ఏమైందంటే పైన ఉన్న వాళ్ళ వాళ్ళ కోడలికి కరోనా వచ్చిందనమాట కరోనా వచ్చి పైన రూమ్లో ఒకటి సపరేట్ ఉంటది పైన పైన రూమ్ ఒకటి సపరేట్ ఉంటది అయితే కిందికి వచ్చి వాళ్ళు మంచిగా వచ్చి చెప్పారు కావ్య కొంచెం పిల్లలు ఉన్నారు కదరా జాగ్రత్త ఉండండి మా కోడలికి కరోనా వచ్చిందంటే అవునా అమ్మ ఏం కాదులే అమ్మ నేను ప్రాణం చేస్తలే నాకేం అట్లా ఎందుకు అనిపించదు అమ్మ అందరూ మంచిగా ఉండాలి కదా అని నేను పట్టి పట్టించుకోవాలి ఏం ఎక్కువ అదే ఏం కాదు మా పిల్లలు యథావధిగా ఆడుకున్నారు వాళ్ళు ఇంట్లోకి వేరే వచ్చి అయిపోయింది అయితే ఆ రోజు ఏమైందంటే నీళ్ళు వచ్చిన రోజైతే ఆమె సెవెన్ డేస్ అందులోనే ఉన్నారనమాట అందులో రూమ్ లో సపరేట్ పెట్టేసిరమ్మని అయితే నాకు ఏం చేసిందంటే అదే రూమ్ ఇచ్చిరు వాళ్ళు నాకు ఆమెని తీసుకొచ్చేసిరు పంపించేసిరు తక్కువైపోయిందా నాకు ఎక్కడ పోవాలో రూమ్లో చదవకుండా ఆ రూమే ఇచ్చేసిరు నాకు నేను పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు నేను మా ఆయన ముగ్గురం ఐదు మంది ఆయనలోనే పడుకున్నాం ఆమె పడుకున్న ప్లేస్లోనే వాడుకున్నాం మేము ఎందుకంటే ఇది కొంచెం అంటుకుంటేనే వ్యాధే అది ఏదో కరోనా అంటే వ్యాధే కదా కానీ నేను దేవుడి మీద భారం అన్నీ అన్ని నువ్వేమవుతాండ్రీ సృష్టి కడతా నువ్వు కాబట్టి మేము దేవుడి మీద భారం వెళ్ళిపోయినా కానీ దేవుడు మాకు ఇప్పటికీ మా కూడా ఏం కాలే సరదైనా దగ్గైనా అసలు ఏం కాలే పిల్లలకే మనైనా నేను అన్నకే ప్రాణం చేసి ప్రాణం చేసి ప్రాణం చేయించుకుంటా నేను ఎక్కువ మాత్రం హాస్పిటల్కి వెళ్ళాను దేవుడు ప్రాధన్యూనే ప్రేర్ ఒక్కటే చేస్తాను నేను నాకు తెలిసింది ఇవి రెండే ఎక్కువ ఏమైనా జ్వరం వస్తూనే పోతా కానీ నేను ఎక్కువ దేవుడి మీదే భారం వేసి పిల్లల విషయంలో ఇంకోటి ఏంటంటే చదువు మా పెద్దయిన విషయంలో కార్తిక్ కి రావాలని ఎంతో ప్రార్థన చేసిన రైల్వే స్కూల్లో సీట్ రావాలా ఇదే అంటే మా మా బావగోడుకు తరఫునాలు ఏమన్నారంటే నాన్ రైల్వేస్ కి ఏమమ్మా మేము అంటే అట్లా కూడా ప్రాణం చేసిన నేను ప్రాణం చేసి చేసి అంటే మా బావ కొడుకు నేను ఉన్నా కదా పిన్ని నేను చెప్పి సత్తి అని ముగ్గురికి రాసేరు ఆ సీటు సెవెంత్ క్లాస్ టీచర్స్ లేరమ్మా మేము ఇయ్యాము ఇయ్యామని ఒక టూ మంత్స్ నిప్పుకోరు అక్కడ నుంచి మమ్మల్ని అయితే నేను విషయంలో దేవుడికి అబ్బాయి దేవాన్ని చిత్తం చేసి ఉంటారు రాని నాయన ఆ నా ఇటు మొత్తం ప్రాణం చేసిన ఆయన అన్నాడు ఏమన్నా ఆయన అన్యుడు కాబట్టి దేవుడు గురించి తెలియదు కాబట్టి ఆయన ఏమనంటే నువ్వు ప్రాణం చేస్తావు ఎందుకు తా అండి సో అసలు ఇవ్వడు ఏం చేయడు నువ్వు వేస్ట్ అది నన్ను ఒక్కొక్క మైండ్ నన్ను ఏం కాదు ఇస్తాను నా దేవుడు నాకు ఇస్తాడు కంపల్సరీ అంటే నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు బయట వాళ్ళు రైల్వే స్కూల్కి సెంట్రల్ గవర్నమెంట్ లీడర్ రాశారు టీచర్స్ రావాలని సెవెంత్ క్లాస్ నా బాబుకు ఒక్క నా బాబుకు ఒక్కొనికే రావాలని సీట్ అనుకున్నా నా బాబు తరఫున ఎంతమంది కంటే ఒక సెవెన్ టెన్ మెంబర్స్కి ఇచ్చింది దేవుడు అట్లా నేను అట్లేదు అద్భుతం చూసిన అక్కడ నేను కందేవా దేవా నేను మనుషుల మనుషులు పెడతారు సీట్ వచ్చిందని మళ్ళా రేపటికల్లా వాళ్ళు అంటారేమో తండ్రి నాకు వాళ్ళ దారి వద్దునైనా నాకు ఏదైనా వచ్చినా రావాలని ప్రాన్ చేసుకున్నా అనుకుంటే దేవుడు అద్భుత రీతిగా క్లాస్ సి ఏ ఏసీ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ దాకా ఓపెన్ ఫ్రీగా ఇచ్చారు సీట్లు ఏ రికమెండేషన్ లేదు అప్పుడు రికమెండేషన్ ఏం వద్దులేమ్మా మేము ఫ్రీగా తీసుకుంటామని తీసేసుకోరు మా పెద్దవానికి సీట్ వచ్చింది ఇప్పుడు పోయిన ఇప్పుడు సెవెంత్ క్లాస్ అందులో చదువుతుడు మిగతా ఇద్దరు కూడా పెట్టినాము అయితే ఆయన ఏమన్నా అంటే నెక్స్ట్ ఇయర్ చూసాం లే అమ్మా అప్పటి వరకు చూద్దాం ఇద్దరికి అన్నాడు దేవుడు చిత్తమైతే అందులో వస్తే ఉంటది అంటే నేను ఏదైనా ఏదైనా దేవుడి మీద ఆధారపడతాను అంతే నా పిల్లల విషయమైనా నా భర్త విషయమైనా నా భర్తను కూడా ఇంకా నమ్మకం నాకు అట్లా ప్రార్థన మీదే బతుకుతాను దేవుడి మీదే బతుకుతాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి నాకు ప్రైజ్ లో అన్నా ప్రైజ్ బ్రదర్ ఇంకొన్న నిమిషం ఒక్క నిమిషం చెప్తాను చెప్పండి నేను అక్కడ కరోనా నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నాకేంటంటే నాకు బిపి షుగరు హార్ట్ ఆపరేషన్ అన్ని ఉన్నాయి కానీ నేను బతుకోవడం చాలా కష్టం నాకంటే ఇరవై సంవత్సరాల్లో కూడా చనిపోయిన చాలా మంది అదే హాస్పిటల్లో కానీ ఈ ప్రార్థనలో వాళ్ళ బీపీ షుగరు హార్ట్ ఆపరేషన్ మొత్తం జరిగింది బైపాస్ సర్జరీ అది కానీ నాకు ఏజ్ కూడా దగ్గర దగ్గర ఉంది నాకు ఏజ్ ఫిఫ్టీ దాటే ఉంటది కానీ నేను బతకడం చాలా ఆశ్చర్యము తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాలుగు రోజుల్లో గుండె నొప్పి వచ్చేసింది నాకు అంటే ఆ కరోనా వచ్చిన తర్వాత రెమెడీ ఇంజక్షన్ ఒకటి బాగా వచ్చింది కరోనా నాకు రెమెడీ ఇంజక్షన్ పదకొండు అయినా దొరకడం లేదు అక్కడ ప్రైవేట్ తర్వాత గవర్నమెంట్ లో లేవు ప్రైవేట్ కూడా దొరకడం కష్టం ఒక్కొక్క ఇంజక్షన్ యాభై వేలు చెప్తున్నాను రెమడీ కరోనా వచ్చిన వాళ్ళు ఆ ఇంజక్షన్ వేసుకోవాలి ప్రాబ్లం వస్తుంది చెప్పారు సరే ఆ ఇంజక్షన్ కోసం ట్రై చేయడానికి నాకు అంత సోమతే లేదు సరే ఇంటికి వచ్చేసిన గుండెల్లో నొప్పి ప్రీతం వస్తుంది కానీ అప్పుడు ఏం చేశాడు చంద్రశేఖర్ బ్రదర్ సార్ని అడిగిన నేను సార్ ఈ విధంగా నొప్పి వస్తుంది ఏం చేయాలంటే అప్పుడు ఫ్రే రాయలు అంటే కొబ్బరి నూనె నాకు ఆయన ఇమీడియట్ గా ఏం పాపం ఆయన తొందరగా పంపించాడు కానీ అంటే ఆ కొంచెం లేట్ గా వచ్చింది కొన్ని గోళీలు రాసిచ్చాడు ఆ గోళీలు మింగతా ఉన్నా అది కనీసం ఒక ఇరవై రోజులకు వచ్చేసింది ఆ వచ్చేసిన తర్వాత ఆ కొబ్బరి నూనె పద్దున ఒక రెండు కప్పులు సాయంత్రం రెండు కప్పులు మోతలు అన్నమాట పైన క్యాప్ ఉంటారు కదా పద్మ రెండు సాయంత్రం రెండు తాగుతా వచ్చిన ఆ గుండెల నొప్పి కూడా తగ్గిపోయింది ఇట్లా నాకు నేను బతకడం అనేది చాలా ఆశ్చర్యం బీపీ షుగరు హార్ట్ ఆపరేషన్ ఉన్నాండి ఈ వయసులో నేను బతకడం చాలా కష్టం కానీ వాస్తవంగా చెప్పాలంటే దేవుడు వీళ్ళ రూపంలో ప్రార్థన చేపించి నాకు ప్రాణాన్ని ఇచ్చినాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నా కానీ ప్రేయర్లు చేయాలంటే మీలాగా నేను చేయలేను ఎందుకంటే కొత్త అందులో వయసు వచ్చేసింది స్పీడ్గా చేయాలంటే చేయలేను ఏదో నమ్ముకుంటున్నా దేవుడి అంతే నాకు వచ్చిన గాడికి ప్రార్థనలు కూడా సరిగా చేయలేకున్నా ఎందుకంటే ఆర్ట్ ప్రాప్ నాకు కిడ్నీ కూడా నొప్పి వస్తూ ఉంది నా హాస్పిటల్ పోయి చూపించుకున్న స్తోపత లేదు ఒకప్పుడు బాగా బతికను కానీ ఇప్పుడు బాగా డ్యామేజ్ అయ్యింది పిల్లలు కూడా సహకరించడం లేదు వెనక కిడ్నీ నొప్పి కన్ను ఆపరేషన్ చేసుకోవాలంటే ఆపరేషన్ చేసుకోలేకపోతున్నా అంటే ఆర్థిక పరిస్థితులు ఏర్పడిపోయినాయి అట్లా నేను కూడా బాగా తిరిగిన రోజులు సంపాదించిన పిల్లలైన పెట్టేసుకున్నా కానీ ఇప్పుడు దేవుడే దిక్కు అయింది ఆ పిల్లలు కూడా కనీసం నాకు ఆ టాబ్లెట్లు కానీ వాళ్ళని వీళ్ళని ఈ సేవకులే నాకు కొంత సహాయం చేశారు ఆ వాస్తవంగా చెప్పాలంటే బ్రదర్ కూడా నాకు చాలా సహాయం చేశాడు ఇక్కడ ఉన్నా కూడా అక్కడికి వచ్చి చూసిన తర్వాత అది బీపీ షుగర్ నుండి బతకడం చాలా మా ఊళ్ళో కూడా భయపడిపోయారు వీడు చచ్చిపోతాడు ఇరవై ఏళ్ళు చచ్చిపోయారు అది బ్రదర్ చెప్పాలనుకున్నాను చెప్పేది సాక్ష్యం ఓకే బ్రదర్ చెప్పండి అలా అక్కని నా చెప్పండి సిస్టర్ అలా ఇంకో ఏంటంటే మాకి మాకు ఏం కష్టం వచ్చినా కానీ నేను గ్లోరీ సిస్టర్ చెప్తా అన్న ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం ఏ విషయంలో అయినా అయినా నాకు ఏదైనా శోధన వచ్చినా ఇద్దరం చేస్తామన్నా ప్రార్థన అక్క నాకు చాలా హెల్ప్ చేస్తుంది విషయంలో ఇంకా పిల్లల విషయంలో కూడా అక్క నేను ఇద్దరం ఒకటే కలిసి ఒక జాబ్ చేస్తాం కాబట్టి ఏ విషయంలో అక్కలను చాలా బలపరుస్తుంది అన్న అక్క కోసం చెప్తామని మర్చిపోయినప్పుడు ఎప్పుడు చెప్తారన్నా ఇంకెవరన్నా ఉన్నారా బ్రదర్ సిస్టర్స్ చెప్పచ్చు దిలీప్ అందరికి దేవుడు చేసిన మేలు లాస్ట్ టైము మేము ఆ ట్రైబల్ బెల్ట్కి వెళ్ళిన చాలా వరకు చాలా మంది తెలియదు ఇది కాబట్టి ఎందుకో దేవుడు ప్రేరేపణించాడు ఆ లాస్ట్ టైము ట్రైబల్ బెల్ట్ కి ఒక ఛత్తీస్గఢ్ టైంకి వెళ్ళినప్పుడు ఆ రోజు మా చిన్న బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అట్లా శనివారం రాజు నైట్ రోజు మేము బయలుదేరాము ఆ నైట్ ఒక కలబడింది నాకు ఏమని కలబడిందంటే ఒక బైంక ఒకసారి నేను ఒక అడవిలో ఎక్కడికో వెళ్తా ఉన్నానంట అంటే కళ జరిగినవి చెప్తున్నా మీకు పోతా ఉంటే బైబిల్ తీసుకొని పోతున్నాను ఆ పోతా ఉంటే వెనక నుంచి ఆ భయంకరంగా ఏడుపులు అరుపులు వినిపిస్తా ఉన్నాయి అనేసరికి ఏందని అని చెప్పి ఇంకా నాటి వెనక తిరిగి పోదాం అని చెప్పి అనుకునేసరికి ఇంకా భయంకరమైన ఒక సర్పం నా మీ నా మీదకి రావాలని చూస్తుంది కదా నన్ను ఏం చేయలేకపోతున్నాను ఇంత భయంకరంగా ఉండే అది తర్వాత దాన్ని దానితో నేను మాట్లాడినా సైతాన్ని వేసిన గద్దీస్తాను వెళ్ళిపోయించి అనేసరికి అట్లా తర్వాత శబ్దాలు భయంకరంగా వినిపిస్తూ ఉండేసరికి ఏమైందని చెప్పి వెనక అట్లా పో చూస్తే అది ఏరో వ్యక్తిని ఇట్లా కాటేసినట్టు అనిపించింది అనేసరికి వాళ్ళు ఆయన చనిపోయి ఇక నోటు మీద ఇంకా ఏదోదో ఇట్లా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఏం కదమ్మా మీరు వేసులో నమ్ముకోండి ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త చెప్పి ఆయన వచ్చేస్తున్నసారి కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళా చంద్రశేఖర్ గారు నాతో పాటు ఆయన ఆయన అక్కడ కలిసింది ఒక జంక్షన్ లో అట్లా వెళ్ళిపోయింది నెక్స్ట్ డే రోజు ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు ఇంకా ఫోన్ వచ్చింది అయితే ఆ రోజు దేవుడి గారి అసలా నాకు అనిపించింది ఇంకా దేవుడి కార్యాలు ఎంత అమోఘంగా ఉంటాయి అనే విషయం అక్కడ అప్పుడు నాకు అర్థమైంది అర్ధరాత్రి త్రీ ఓ క్లాక్ కాల్ వచ్చింది నాకు త్రీ కాల్ వచ్చింది మా పెద్ద ఫోన్ చేసి ఇట్లా నేమే యాక్సిడెంట్ అయింది నానా ఇట్లా అని చెప్పడానికి నేను అందరూ బాగా సేవ చేసి వచ్చింది అలిసిపోయారు అని అందరూ పండుకొని నిద్రపోతున్నారు టైంకి ఎందుకు నేను సాధారణంగా ఎప్పుడు ఫోన్ సైలెంట్ పెడతా రోజు ఎందుకు ఆ ఫోన్ ఆన్ లో ఉంది సరే చెప్పి లేసి ఇంకా ఎట్లా ఉంది ఏంటంటే నాకు నాకు చెప్పలే ఎట్లా భయంకరంగా ఎట్లా అయిందని నేను నేను చెప్పలే నాకు సరే చెప్పి ఇంకా సరే పర్లేదు ప్రార్థన చేస్తాం ఏం కాదా తీసుకెళ్ళి ఏం చెప్పాను నాకు ఎందుకు అనిపించింది ఏదో ఏంటని చెప్పి అనేసి నేను బాగా ప్రే ప్రేర్ ఒక వన్ అవర్ బాగా ప్రేర్లో ఉన్నా తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేసింది మళ్ళీ కాల్ చేసి ఎట్లా ఎన్ఆర్ఏస్ అది అది స్కానింగ్ తీయాలా స్ కానీ అలా అని చెప్పి అనేసి ఇంకా చెప్పిండ్రు తర్వాత అప్పుడు నేను ప్రార్థించ నాకైతే భయమే అనిపించలే నాకు అనిపించింది ఇంకా ఇదేదో మామూలుగా చిన్న చిన్నదే కదా ఏం కాదులే దేవుడి కార్యం చేస్తారని చెప్పి నాకు ఒక బలమైన విశ్వాసం నాకు అటై అట్ అనిపించింది నాకు అంటే లైట్ లైట్ తీసుకున్నాను అంటే ఏం కాదు దేవుడి కార్యం చేస్తారు ఏం కాదు తర్వాత మళ్ళా మళ్ళా ఫోన్ చేసిన మళ్ళీ ఫోన్ చేసేసరికి ఇట్లా అది మండు మన ఇక్కడ కన్ను దగ్గర బాగా దెబ్బ తగిలింది బ్లడ్ మొత్తం ఇట్లా అయిందంట ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారు అని చెప్పి అనిండు ఫస్ట్ అనేసరికి ఏం కాదు సర్జరీ ఏం అవసరం లేదు మామూలుగానే అయిపోతా ప్రాబ్లం లేదు ప్రార్థన చేస్తారని చెప్పి మళ్ళీ నేను ధైర్యం చెప్తున్నా మళ్ళీ ప్రార్థన చేస్తే మామూలుగా ఉంటున్నా ఇట్లా భయం అనేది నాకు రాలేపు ఆ టైంలో విశ్వాసం ఏంటంటే దేవుడు తప్పక ఆయన కార్యం చేస్తారు ఏం కాదు అక్కడ విశ్వాసం అన్నాడు తర్వాత మూడున్నర మూడున్నర నాలుగు ఆ టైం ఆ టైంకి నాలుగు పాలుదొక్క ఆ టైం సరిగా అన్నం లేపిన అన్న ఇట్లా ఇట్ల అయిందన్న ఇట్లా నెయ్యి మీకు ఇట్లా యాక్సిడెంట్ అయిందంట అందుకే ఎట్ల అయింది బేదర్ ఎట్లా ఈ టైమ్ లో అయింది బెదర్ అని చెప్పంటే ఏమన్నా ఇట్లా బర్త్డే ఇట్లా వెళ్తున్నంట ఇద్దరు ఫ్రెండ్స్ పోతున్నంట ఇంకా స్పీడ్ గా టర్నింగ్ లో ఈసీ క్రాస్ రోడ్ దగ్గర పోయి పోల్ కుట్టేసిరన్నా తిరు ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి చాలా డేంజర్ గా సీరియస్ నెస్ అని చెప్పే ఏం కాదు వేరే ఏం కాదు దేవుడు చేస్తే ధైర్యం చెప్పి ఇంకా ఇద్దరు వాళ్ళు కూర్చున్నాం కూర్చున్న తర్వాత కొంచే పోయినాక చకృతి వేరే వచ్చిండు ముగ్గురిని కలిసి ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినా కనుక ఇంకా నాకు ఇంకా ధైర్యం వచ్చింది ప్రార్థన చేసిన దేవుడు తప్పగా కార్యం చేస్తాడని ప్రార్థన చేసిన ఎమ్మిటి ఏమైంది తెలుసా మళ్ళా కాల్ వచ్చి ఏం చెప్తుండ్రు ఆ ఇంత ఇందాక ఏం పర్లేదు బాగుందని చెప్పి అన్నారు తర్వాత ఏమండి చాలా సీరియస్ గా ఉందంట డేంజర్స్ స్థితిలో ఉన్నట నువ్వు త్వరగా ఇమీడియట్ గా నువ్వు హైదరాబాద్కి వచ్చేసి అని చెప్పేసి కాల్ చేసి ఆపరేషన్ చేయాలంట త్రీ నుంచి ఫోర్ వర్క్ ఫోర్ ల్యాక్స్ వర్క్ అవుతుందంట అని చెప్పి ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంకా తొందర ఎక్కువైపోయింది నేను అనుకున్నా ఇంతకుముందు బానే బానే వచ్చింది అది కరెక్ట్ రిజల్ట్స్ అది అది కన్ఫామ్ అది దేవుడి కార్యం అది రెండోసారి వచ్చింది సైతం నుంచి వచ్చింది వాళ్ళే భయంకరంగా ప్రెషర్ పెడతారంట ఎట్లా చేయాలా చేయాలా మీ త్వరగా రావాలా ఫాదర్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మా ఇంట్లో అంత కంగారు మా భార్య అక్కడే పడిపోయింది ఎట్లా చెప్పి ఇంకంతా ఈ సినిమాను అక్కడే ఉన్న తర్వాత పరశుద్ధ ఫోన్ చేశాం మా అన్న కొడుకు ఫోన్ చేసేసరికి పరశుద్ధి ఇమీడియంట్ లీగా అతను వెళ్ళి ఇంకా సిటీ స్కాన్ అవన్నీ తీసిండ్రు డబ్బుల విషయంలో కూడా చాలా సహాయపడిండు తర్వాత దిలీపు మళ్ళా కొన్ని డబ్బులు ఇచ్చిండు అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్ చేసి వాళ్ళు అక్కడ నేను ఇక్కడ ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ఉండే అన్ని విషయాలుగా వాళ్ళు చూసుకున్నారు అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే చూడండి ఒక టైంలో మనం కూడా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ప్రార్థన చేయాల తర్వాత దేవుడి మీద దేవుడు తనకి తగిన కార్యం ఆయన చేస్తాడు అయితే రెండోసారి వచ్చినప్పుడు భయంతో గుడింది అంత భయంకరంగా ఉన్నప్పుడు అప్పుడు నాకు గాబర గాబర్ రావాలా కానీ నాకేమనిపిస్తుంది అంటే నేను లైట్ తీసుకుంటున్నా నాకు ఒక వాకింగ్ గ్యాప్ కనుకొచ్చినప్పుడు విశ్వాసం వేరు విశ్వాసమైన వరం వేరని మనం చూసినాం అక్కడ ఆ కొలి కొరింది లక్ష్మీపత్రి కృపవరాలకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ప్రవ ఈ టైంలో నాకు నాకు విశ్వాసమైన వరం ఉండాలి నాకు నాకు విశ్వాసం వద్దు ఇంకా సంపూర్ణం కావాలా నేను షేక్ కావద్దు ప్రవ నువ్వు సాయపడు ప్రవ అట్లా నేను బలంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా విశ్వసించేవాడు కలవరపాడైనా అట్లా నేను ప్రార్థన చేసుకో ఆ వాక్యాలన్నీ నా జ్ఞాపకం చేస్తూ ఉంటే నాకు బలం ఇంకా నాకు వినిపిస్తూ ఉంది ఒక పక్క నా విశ్వాసం ఎంత రెట్టింపు అంతగా నా విశ్వాసాన్ని కొట్టడానికి దుష్టుడు ఆ రీతిగా ఆ రీతిగా అయితే వాళ్ళు భయపడి డాక్టర్లు భయపెట్టిస్తారు వాళ్ళని వీళ్ళేమో భయపడి నాకు ఫోన్లు చేస్తూ ఉండు ఇంకా నేనుండి ఇంకో నేను ఎంత ఫోన్ చెప్పినా మా వాళ్ళు ఇంటలేరు ఎందుకంటే అక్కడ ప్రెషర్ అట్టుంది వాళ్ళు కూడా ఏం చేయలేరు అట్లా వాళ్ళు కూడా భయం లాగా ఎందుకంటే వాళ్ళు చెప్తారు కాబట్టి కాబట్టి నాకు ఒక విషయం ఎప్పుడు అర్థమైతే ఏంటంటే అన్న చెప్తా ఉంటారు మన చుట్టుపక్కల సరండరీస్ లో ఏం జరిగినా బ్రదర్ మనం భయపడొద్దు హాస్పిటల్కి పోయినా నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చెప్పాల్సింది చెప్పేసేయాలా నువ్వు ప్రార్థించాల్సి చేయాలా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భయపడద్దు అనే అది నాకు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇవన్నీ నాకు అతికినట్టుగా అనిపిస్తానికి అప్పుడు నేను ధైర్యంగా ఉన్నా తర్వాత మళ్ళీ అన్న ఫో మా ఫోన్ చేస్తానికి నేను ఆ రోజు ముగించుకొని రావాలా వాళ్ళ మా కుటుంబాలు మా బారే ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు ఇట్లా పిల్లడికి ఈ రకంగా ఉంటే నువ్వు పోయి సేవ సేవ అని పోతుంటూ అది అని చెప్పి అనేసరికి ఏం కాదు మంచిగా అయిపోతారు ఏం కాదని చెప్పి అప్పుడు నువ్వు అట్లే చెబుతావు అన్ని ఎట్లే చెప్తావు అని చెప్పి అట్లా వాళ్ళు అట్లా ఒక పక్క అట్లా మొత్తం ఎట్లా ఉందంటే ఒక ఒక రోజు లాగా అనిపిస్తుంది అయినా కానీ నేను ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడు ఒక నమ్మకం అన్నట్టు తర్వాత ఇంకా ఆ రోజు రెండు రోజులు సేవ ముగించుకొని తర్వాత దేవుడు ఆ రోజు గొప్పగా దేవుడు కార్యం చేసింది ఆ ప్రాంతాల్లో కాబట్టి తర్వాత ఇంకా సండే సాటర్డే నైట్ సేవ సరికి ఇంకా అన్న ఫోన్ చేస్తే సరే ప్రేదర్ మీరు వెళ్ళ వెళ్ళి ప్రదర్ ఏం కాదు అని చెప్పాను ఇంకా సాయంత్రము నైట్ ఎక్కి అప్పటికప్పుడే అది ఎక్కడో అడవుల్లో ఉంటాం ఆ టైంలో బస్సు దొరకటం సీట్ దొరకటం తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ నేను హాస్పిటల్ దగ్గర పోయినా ఇంటికి కూడా పోలే పోయిన చూస్తే కన్నంతా భయంకరంగా వాసు ఉంది తర్వాత నాకు అనుకుంటుంది అక్కడ హాస్పిటల్ ప్రార్థన చేసిన తర్వాత కన్ను మీద చేయబెట్టి తల మీద చేపెట్టి ప్రార్థన చేసిన సాయంత్రం కల్లా ఆ కన్ను వాపు మొత్తం పూర్తి తగ్గిపోయింది వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే అయిపోతుంది చిన్నదే అది తర్వాత మళ్ళీ అన్నకు ఫోన్ చేసినా ఏం కాదు వేరు ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళు వాళ్ళు ఎట్లా బెదిరిస్తారు కూడా బెదిరిస్తున్నారు హాస్పిటల్ చేసిపోతే మేము ఏదైనా అయితే మీకు అదే చెప్పాను అంత భయంకరంగా చేసి హాస్పిటల్స్ లో అయినా కానీ దేవుడికి కార్యం చేసి తర్వాత అన్నకు ఫోన్ చేసిన అన్న ఎట్లా అంటే సరే వేరు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళు రేపు పొద్దు నిమ్స్కి నిమిసిపోయిన తర్వాత నేను మాట్లాడతాను డాక్టర్స్ తోనే అని చెప్పి అన్న చెప్పిండు తర్వాత పొద్దున్న నైట్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు ఇంటికి మళ్ళీ ఇంటికాడ మళ్ళీ ప్రెజర్ నువ్వు ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఏమో నైట్ ఏందని చెప్పి ఇంటికాడ మళ్ళీ ఇట్లా ప్రతి క్షణము దుష్టుడు ఎట్లా కొట్టిండంటే అంత భయంకరంగా కానీ నాకు నమ్మక విశ్వాసం దేవుడు ఏం కాదని చెప్పి నైట్ కూడా ఏం కాదు అంత నా నా నాకు అర్థమైపోయింది చేయబడి ప్రార్థన చేయ నాకు అర్థమైపోయింది తర్వాత ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఒకటి సరే అని చెప్పి సన్నగా వాళ్ళకి సర్ది చెప్పి పొద్దున్న మార్నింగ్ పోయి ఎర్లీ మార్నింగ్ పోయి ఇంకా ఓపీ రాపిచ్చి చూపించుకుంటే సర్జరీ ఏం అవసరం లేదు మాగానే ఉందేం ప్రాబ్లం లేదు అంత నార్మల్ ఒక వన్ మంత్ మెడిసిన్ వాడితే అయిపోద్ది అని చెప్పి చెప్పింది సరే సార్ ఎంత సంతోషం అనిపించిందో తర్వాత అన్నకు ఇమీడియట్ లీ అన్నకు ఫోన్ చేసిన మా ట్రైబల్ బెల్ట్ అందరూ ప్రార్థన చేసి మన గ్రూప్ లో మన కేబీపీఎం లో ఉన్న ప్రార్థన చేసినారు తర్వాత ట్రైబల్ గ్రూప్ ప్రార్థన అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ గా ఫోన్ చేసి చెప్తే దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు అంటే ఇక్కడ ప్రతి దశలో వాడు మనల్ని ఏ రీతిగానే ఆటంక పరుస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనము సేవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో ఏది వచ్చినా సమస్తం ప్రభు కార్యం చేస్తాడు కానీ ఒక దశలో అనిపిస్తుంది మనకి ఇంత జరుగుతున్నా కానీ నువ్వు కనీసం నీకు నిమ్మకి అసలు నీకు ఏంది ఏంది నీ ధైర్యం అంటారు కాబట్టి ఎందుకంటే దేవుడు ఆయన దేవుడు ఆయన తప్పగా కార్యం చేస్తాడు నాకు బ్రదర్ చెప్పినప్పుడు కరోనా టైంలో కూడా ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా కానీ ఎంతో మందికి మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను పండి వేసుకొని మాస్క్ కట్టుకొని అన్ని ఆ టైంలో కానీ అన్న అన్న చెప్పిన చాలా మంది మెడిసిన్ ఇవ్వాలా అని చెప్పాను అందరికి మెడిసిన్ తీసుకొని అందరికి పెంచిన ఆ లైన్ లో కూర్చుంటే ఆ మొత్తం కనీసం పెద్ద లైన్ ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక కాబట్టి ఆ టైంలో చాలా మంది ఉన్నప్పుడు చాలా మంది ఏరే వాళ్ళకి అక్కడ ఇంకా ఎవరు కనీసం బయటకు కూడా రాని స్థితిలో అంత భయంకరమైనవి ఆ టైంలో కానీ ప్రార్థన చేసుకుని పోయిన దేవానివే కార్యం చేపరావు అని తర్వాత అందరికి మెడిసిన్ ఇవ్వటం ఆ టైంలో దేవుడు ఆ రీతిగా ప్రతి ఆ వైరస్ నుంచి ప్రతి దశల నుంచి మనల్ని దేవుడు కాపాడండి ఇంతవరకు మనం దేవుడు కాపాడండి అంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మనం ఇంకా భయపడుతూ మనం ఇంకా అంటుంటే నువ్వు ఎంతగా భయపడి వెనకలుసుకుంటే అంతగా ఎక్కువైతేనే ఉంటుంది మనకి కాబట్టి మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ప్రతి విషయంలో మా ఫ్యామిలీ పరంగా కానీ నాకు నాకు వర్క్ ప్లేస్ లో కూడా చాలా ఆటంకాలు ఉండే చాలా ప్రెజర్స్ ఉండే కానీ దేవుడు అన్నిటి నుంచి ఒక్కటొక్కటిగా దేవుడు నాకు విజయం తీస్తూ ఆదరణ సమాధానం ఇస్తూ ముఖ్యంగా ఎంత కృప ఇచ్చిందంటే దేవుడు నాకు అంతగా సమృద్ధిమైన కృప దేవుడు నాకు ఇచ్చిండు అంతగా ఆదరణ ఎంత దుఃఖ టైంలో ఎంత పరిస్థితులు ఉన్నా కానీ సంతోషంతో సమాధానంతో దేవుని వాక్యం ఆనందించాడు ఆ రీతిగా ప్రభు ఎంతకాలం ప్రభుని అందించాడు ఎన్నో విషయాలు దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో చేసిండు ఇప్పుడు ఎంత స్థితిలో ఉన్నా కానీ ఎంత పరిస్థితులు ఉన్నా కానీ ఆనందం సమాధానం ఆయన వాక్యం ఆయన ఆయన సన్నిధి ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దశలో మా కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యం ఆ టైంలో ఫోర్ ల్యాక్స్ కావాలంటే నా దగ్గర లేని కూడా కానీ ఆయన ఎప్పుడైతే ఫస్ట్ మేము ప్రార్థన చేసినాం అప్పుడే దేవుడు స్వస్థత ఇచ్చిండు కానీ మా విశ్వాసాన్ని దేవుడు పరీక్షించిండో ఏమో వీళ్ళంటో ఆ డాక్టర్ టొప్పింప ఆ రీతి చేసి ఆయనగా మేము ధైర్యంగా ఉన్నాం సైతాన్ని వాడే ఓడిపోయింది గొప్ప విజయం దేవుడు ఇచ్చిండు మా జీవితంలో కూడా దేవుడు మా అందరి గురించి మా గురించి ప్రార్థన చేసిన టైంలో దేవుడు గొప్ప విజయం ఇచ్చిండు సాక్ష పరశు దండ్రి మీకు వందనాలనైనా ఇంతవరకు మాకు సహాయాలు కూడా నడిపిస్తుంది మీకు ఎంత వందనాలు ప్రభావ మీరు చేస్తున్న కార్యంలో ముఖంలో అద్భుతంలోనైనా ఊహకు అంతు పట్టని వినైనా కానీ జీవం గల దేవుడవు అని మరోసారి మరి జీవితంలో మీరు అవును ప్రభా రుజు పరిశ్రమకి మీకు ఎంతో వందనాలు అయినా ప్రతి మీరు ఆచరించినారు స్వస్థపరిచినారు అద్భుతకారులు చేసినారు ప్రభా వీటిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా మాట్లాడే గొప్ప దేవుడవునైనా జీవం గల దేవుడవునైనా నీలాంటి వరొక్కరు లేరు ప్రభావ బట్టి మీకు ఎంతో బదలాలు అర్పించుకుంటున్నాం మీ రాత్రిక్షన్ అన్న ప్రభ అయినా వీరందరినీ తన మన ఆశ్రయించండి వారి కుటుంబాలు అద్భుతాలు చేకూర్చండి ముఖ్యంగా ప్రతి చోట మీ కొరకు పెట్టుకోండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభ సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా ప్రకటించాలా ప్రేమతో ప్రకటించాలా అవును ప్రభ మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నూతనంగా అనుగ్రహించి కురుపారుల చేతని నడిపించి అందరినీ మీరు ఆక్రమస్తపరుచుకోమని రాత్రి మంచి ధర దయచేసి వెహికల్ వేసు ప్రస్తుతించేలాగానే సేపడమని ఏసు క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరువైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్ అందరికీ ప్రైజులు ఆడుతుంది సుజాత సిస్టర్